పరిశుద్ధులకు దేవా ఏసయ మీకే స్థితుల స్తోత్రాలైనా ప్రవ్వా మేమందరము పాపులమై ఉండగా ప్రవ్వా ఈ లోకంలోనికి మీరు దిగొచ్చి ప్రవ్వా మా యొక్క పాపంలను మా యొక్క శాపంలను మా యొక్క వ్యసనంలను ప్రవ్వా ఆ యొక్క మీరు భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారనైనా దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వా ప్రవ్వా మమ్మల్ని రక్షించుకున్నదేగాక మీ యొక్క పరిశుద్ధ అభిషేకాన్ని అనుగ్రహించి ఓ ప్రభు మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించేలాగున్నా పర్లోకపు జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రవ్వా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వాన్ని తిరిగి ధనిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపి అనుగ్రహించండి ఇక వచ్చిన ప్రతి బిడని ఆశీర్దించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకుని మీ రాకడవారి సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి పత్రిక మనం ఒక వాక్యాన్ని ధనించ కొన్న రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినం నేను ఈ ఉదయ కాలము ఈ ప్రాంతానికి వస్తున్నాను అసలు ఈ ప్రాంతానికి వచ్చేవాడిని కాదు మా పాపని ఇంకొకరి ఇంట్లో డ్రాప్ చేయడానికి అయితే అది చాలా దగ్గర ఈ ప్రాంతానికి అయితే డానియల్ బ్రదర్ నిన్న నాకు ఫోన్ చేసి బ్రదర్ మీరు మా సంఘానికి రావాలన్నప్పుడు నేను బ్రదర్ ఆ ప్రాంతానికి అంత దూరం రాకపోవచ్చు ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే ఒక ప్లాన్ ఉంది సండే అని చెప్పిన కానీ నేను ఈ ప్రాంతానికి వస్తున్నట్లు ఆ బ్రదర్ కూడా తెలియదు కానీ తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చి దాని బ్రదర్ ఫోన్ చేస్తే మీరు తప్పకుండా వెళ్లాలా మా సంఘానికి అన్నారు ఇంకొక బ్రదర్ కూడా వస్తున్నారు అతను కొంతసేపు వాక్యాన్ని ధ్యానించినాక మీరు కొంతసేపు వాక్యాన్ని ధ్యానించినట్టే లేదు మీరు ఆల్రెడీ ఇంకొక అతన్ని పిలిపించారు కాబట్టి నేను కేవలం మీ సంఘానికి వచ్చి దర్శించక్కడ ఆరాధనలో పాల్గొంటాను అంతే అంటే లేదు లేదు మీరు తప్పకుండా కొంత వాక్యాన్ని పంచుకోవాలతో అని అతను బలవంతం చేయడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది ఇది ఖచ్చితంగా దేవుని వలన కలిగిందని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతానికి నేను రావాలనుకోలేదు అనుకోకుండా కూడా నన్ను రప్పించిందంటే ఇది ఖచ్చితంగా దేవుని యొక్క కార్యం అని మనం విశ్వసిస్తున్నాం సరే నేను కూడా ఆ వాక్యాన్ని ప్రకటించాలనేసి సిద్ధపడినా కానీ బ్రదర్ కూడా అదే వాక్యం చెప్పాడు కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ వలన కలిగినదని నేను విశ్వసిస్తున్నాను ఆ బ్రదర్ ఏ వాక్యైతే ప్రకటించాడో ఏ వాక్యాలైతే మీకు చెప్పాడో అవే నేను రాసుకున్నాను ఇక్కడ అవే నేను రాసుకోకుండా ఎప్పుడు వాక్యం చెప్పా ఎక్కడ పోయినా ఈ పుస్తకాలలో సిద్ధపడి వాక్యాలన్నీ రాసుకుని కొంతసేపు ధ్యానించినాకనే వస్తా నాకు దేవుని ఆత్మాభిషేకం ఉందని నిలబడి టక వాక్యం చెప్పాను నేను దేవుని ఆత్మాభిషేకం ఉన్నది కరెక్టే మనకందరికి ఉన్నది ఆయన నమ్ముకున్న వారికి అందరికి తన ఆత్మ అనుగ్రహిస్తున్నాడు అడుగు ప్రతి వారికి ఉచితంగా తను ఆత్మనిస్తున్నాడు అనేది కాబట్టి అందరికి తను ఆత్మనిస్తున్నాడు కానీ నాకు ఆత్మ ఉంది కదా అనేసి నేను ఆటోమేటిక్ గా నిలబడి వాక్యం చెప్తా అంటే ఆయన ప్రేరేపణ ఆయన నడిపింపు మనసితో పాటు చాలా అవసరం సరే సంపద పరిచయం చేశాడు నా గురించి సరే నా గురించి నేను గొప్పగా పరిచయం చేసుకోవడంలో ఏమీ లేదు కానీ ఒక విషయం నేను మీకు చెప్పాలా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము అనేక ప్రాంతాలలో సేవ చేస్తున్నాం ఒక సంఘానికి సంబంధించిన కాదు ఒక స్థలానికి సంబంధించిన అసలే కాదు మీ యొక్క సరే మనందరి నిరీక్షణ ప్రభునందే ఉందని మనం విశ్లేషణం కాబట్టి మన పౌరసత్వం ఎక్కడ ఉంది అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు మీ పౌరసత్వము పరలోకంలో ఉంది అలాంటి స్థలానికి సంబంధించిన కాము నేను ఇండియన్ అని చెప్పుకుంటాము కాని మనం భారతీయులము శారీరకంగానే బాధితులం గానీ ఆత్మీయంలో ఆత్మీయతలో మట్టుకు మనము పరలోక సంబంధులం దేవుని యొక్క బిడలం కాబట్టి మన పౌరసత్వం అక్కడ ఉంది నేను ఫలాని సంఘానికి సంబంధించిన వాడును పలాని స్థలానికి సంబంధించిన వాడు చెప్పుకుంటే ఏం జరుగుతుంది తెలుసా ఈ కాలంలో ఇంకొక సంఘంలో అడుగు ఇంకొక సంఘంలో రానియరు కాబట్టి అది దేవుని సేవకు అడ్డంకంగా ఉంటుంది అందుకనే మేము ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళం కానీ ఒక జ్ఞాపకంగా ఒక గుర్తింపు లాగా ఉండాలి కాబట్టి కళ్ళం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ అని ఒక చిన్న సంస్థ లాగా ఉంది అది రిజిస్టర్డ్ సంస్థ కానే కాదు దానికి బ్యాంక్ అకౌంట్ అంటూ అసలేదు దానికి ఆఫీస్ అంటూ అసలేదు కాబట్టి వ్యక్తిగతంగానే దాన్ని అడిపించడం జరుగుతుంది కళ్లం బైబుల్ ప్రాఫెసీ అనేది ఇంటర్నెట్ రేడియో టీవీ కార్యక్రమాలకు సంబంధించిన స్టేషన్ అది ఒక రేడియో స్టేషన్ లాగా లేక ఒక టీవీ స్టేషన్ లాగా వాడుకున్నాం గత రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కళ్ళం రేడియో స్టేషన్ ని మేము నడిపిస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని మేము ఏ ఏ ప్రాంతంలో పంచుకుంటున్నామో అవన్నీ రికార్డింగ్స్ చేసి వాటిని ఇంటర్నెట్ లో పెడుతున్నాం ప్రపంచం నుంచి మనుషులు వింటున్నారు వాటిని ఇరవై గంటలు అవి బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటాం దానికి ఎక్కువ డబ్బు ఖర్చు కూడా కానీ కాదు డబ్బులు ఎవరు ఎవరు అవసరమే లేదు మన సొంతంగా మనము చేసేది కానే కాదు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ కలిగిందని నేను విశ్వసిస్తున్నాను గత రెండు సంవత్సరాల నుంచి రేడియో ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా వింటారు ప్రపంచం అంతటా మీ మొబైల్ ఫోన్స్ వినొచ్చు దేవుని కార్యక్రమాన్ని ఇంకా వేరే తెలుగు రేడియో ప్రోగ్రామ్స్ మీ మొబైల్ ఫోన్ పోవచ్చు దేవుని ప్రోగ్రామ్స్ అంటే దేవుని వాక్యాలు మీరు మొబైల్ ఫోన్స్ లో వినకపోవచ్చు కానీ కళ్ళం ప్రోగ్రామ్స్ మటుకు మీరు ఖచ్చితంగా వినొచ్చు మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ గానీ ఐఫోన్స్ గానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫోన్స్ ఏ ఫోన్ ఉన్నా గానీ అందులో మీరు ఈ యొక్క వాక్యాలు వినొచ్చు ఇప్పుడు మీరు వింటున్న వాక్యం కూడా ఖచ్చితంగా రేపు ఉదయం ఇంటర్నెట్ రేడియోలో ప్రసారణం జరగడం జరుగుతుంది మీరు కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని మీ కంప్యూటర్ లో పెట్టుకోవచ్చు లేకుంటే సీడీలు రాసుకోవచ్చు మీరు ఎవరికైనా పంచుకోవచ్చు అనేక ప్రాంతాలలో గ్రామాలలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటినీ రికార్డింగ్ చేసుకుని పాస్టర్స్ చాలా మంది పాస్టర్స్ ఈ వాక్యాల రికార్డింగ్ చేసుకుని ఆ సీడీలు గ్రామాలలోకి పోయి అనేక వినిపించి వినిపించడం జరుగుతుంది అటువంటి సేవలో మేము ఉంటున్నాము అది ఖచ్చితంగా దేవుని మహిమార్దంగా మేము చేస్తున్నాము మా వ్యక్తిగత గుర్తింపులు మట్టు ఎక్కడ ఉండవు మేము ఎక్కడ చెప్పుకోం పలాని వ్యక్తిని నేను పలాని మనిషి నేనని చెప్పాము ఎందుకంటే మన ప్రభు మహిమరచబడలా మనం చేస్తున్న ప్రతి కార్యం లో మహిమ పరచబడలా అన్న విషయాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సరే ఇంతకు ముందు మనం ధ్యానించిన వాక్యం ప్రకారంగా రెండవ కమితల రాష్ట్ర పత్రిక ఆయుధ వాద్యంలో మనం చూస్తున్నాం ఏంటంటే మనమందరము రక్షణ పొందిన వారం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరం రక్షణ పొందిన లేదా మీ జీవితాలు ప్రభుత్తి సమర్పించుకున్నారా లేదా మీ పాపాలు ఒప్పుకున్నారా లేదా ఒప్పుకున్నారు కదా ఆయన కొరకు జీవించలేదు స్థిరపడ తీర్మానించుకున్నారా లేదా నేను తీర్మానించుకున్నాను చాలా చిన్న బాబు ఈ వయసు ఉన్నప్పుడే నేను తీర్మానించుకున్నాను హెబ్రోన్ అనే సంఘంలో నా ఆరంభ జీవితం లేక దేవుని అందు నా జీవితాన్ని సమర్పించుకొని ఆయన కొరకు జీవించడం ఆరంభం హెబ్రోన్ సంఘంలో అక్కడ నుండి నేను ఎస్పీజీ సంఘం ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది అల్ఫా హోటల్ వెనకాల ఎస్పీజీ సెయింట్ థామస్ చర్చ్ అందులో నా చాలా కాలం నేను అక్కడ సేవ చేసినవాని అనేక ప్రాంతాల్లో పోయి సువార్త ప్రకటించడం జరిగింది ఆ ప్రాంతంలో తొంభై రెండు సంవత్సరం నుంచి నేను అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది డెబ్బై వరకు హెబ్రోన్ దాని తర్వాత తొంభై వరకు ఎస్పీజీ చర్చ్ దాని తర్వాత అనేక సంఘాలలో తిరగడము ప్రేయర్ పౌర సంఘం పేరు విన్నారా మీరు అందులో ఒక పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అక్కడ సేవ చేసిన వాడి తర్వాత మీకు ఇందాక చెప్పినట్లు ఒక సంఘం చేత నువ్వు ఇంకొక సంఘస్థులు మిమ్మల్ని రానియరు అక్కడికి కాబట్టి ఈ యొక్క సత్య సువార్తను మనం అనేక ప్రకటించాలంటే మనకు ఏ అడ్డంకులు ఉండడానికి వీలు లేదు ప్రభు కూడా ఏ అడ్డంకం లేదు ఆయన వాక్యం కూడా ఏ అడ్డంకం లేదు కానీ మనుషులు కల్పించుకుంటున్న అడ్డంకాల నుంచి మనం బయటకు రావాలంటే మనము ప్రభు గుర్తింపు ద్వారానే ముందుకు పోతుండలా సంఘపు గుర్తింపు ద్వారా పోతే మటుకు రానియర్ నేను పలాని చర్చి అంటే ఓ వీళ్ళ బోధ ఈ రీతిగా ఉంటుంది వీళ్ళు మా దగ్గరకు వస్తే మా సంఘం చెడిపోతుంది ఇలాంటి ఆలోచనలు కలిగిన కాలంలో మనం ఉంటున్నాం సరే కాబట్టి మనం అందరము ప్రభుని నమ్ముకున్న నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఆయన కొరకు జీవిస్తున్న వాళ్ళం కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే క్రీస్తునే వేసు నందున్న వారందరూ నూతన సృష్టి అన్న వాక్యాన్ని ఇంతవరకు గణించిన మీరంతా నూతన సృష్టి అంటే సంపూర్ణంగా మార్చబడ్డవారు నూతనంగా మార్చబడ్డవారు పాతవి గతించినే కదా పాతవి గతించినాయి పాత జీవితము పాత కాలము పాత ఆచార విధానాలు మతపరమైన జీవితము ఇవన్నీ గతించినాయి ఇప్పుడు సమస్తం క్రొత్తగా అంటే సమస్తం క్రొత్తగా అయిందంటే ఏం దేనికి సంబంధించింది పాతది శరీరకమైంది క్రొత్తది ఆత్మీయమైంది ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఆరాధన సమయంలో దేవుని తనలో మనం గడుపుతున్నాం పాతవి గతించే శారీరకమైన జీవితం గతించింది పాపకు జీవితం గతించింది హర్షుద్ధ జీవితం దేనికి సంబంధించింది ఆత్మీయ జీవితానికి సంబంధించింది దేవుని ఆత్మలో ఎదవడానికి సంబంధించింది కాబట్టి దేవుని యొక్క ఆత్మీయ విషయాలు మనము గ్రహించాలంటే ఆయన ఆత్మ అభిషేకం మనకు చాలా అవసరం ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మాభిషయం కొరకు మనం కనిపెట్టుకోవాలి ప్రవ్వా నీ యొక్క నూతన ఆత్మాభిషేకాన్ని నాకు అనుగ్రహించి ప్రవ్వా అన్న ప్రార్థనతో నీ జీవితం ఆరంభించుకోవాల ప్రతిరోజు ఆయన కలవరిసల్లో మనం చూపించిన తన పాప తన ప్రాణాన్ని ఏ రీతిగా అర్పించిండో తన ప్రేమను ఏ రీతిగా చూపించిండో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రవ్వా నా పాపం శాపములు నా అన్నిటిని భరించుతారు మీరు అక్కడ నాకు బదులుగా మీరు మరణించిన రక్షించుకున్నారు ప్రవ్వా దాన్ని బట్టి నీకు ఎంత వదనాలు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు చాలా అవసరం ప్రతి రోజు దాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి కలువరి కల్వరి ప్రేమని మన కలలో కూడా మర్చిపోవద్దు అని ఒక పాట వింటాం మనం కలువ కలువరి సిలువలో ఆయన చూపించిన ప్రేమని మనం ఎప్పటికి కూడా మర్చిపోద్దు అది మర్చిపోయిన రోజు మనము శారీరకంగా తయారవుతాం కాబట్టి అది మర్చిపోకుండా ఆత్మీయంగా ఎదగాలి ఎందుకంటే పాతవి గతించినవి సమస్తము క్రొత్తమైనవి నీ క్రొత్త జీవ అనుభవము లేక క్రొత్త జీవంలోకి నువ్వు వచ్చినాక నువ్వు ఏ రీతిగా తయారు కావాలనే విషయాలే మనం ఇంతకుముందు ధ్యానించిన కదా నేను ఏరీతిగా ప్రభు రక్షణలోకి నడిపించిండో నువ్వు కూడా అదే రీతిగా అనేక రక్షణలోకి నడిపించాలా ఈ పని మనకు అప్పగించబడింది ఇంకా వేరే పనులు ఏం లేవి లోకంలో మీరు బాగా అర్థం చేసుకోండి మీరు ఎంత ప్రార్థన చేయండి ఎంత ఆరాధించండి కాని ఆ ఒక్క పని చేయకపోతే మీరు ఇంకా పాత జీవితంలో ఉన్నవారే ఎందుకంటే ఆయన కొరకు ఇందాక మనం పాట కదా ఏసుతో టీవీగా పోదము అని ఎందుకు పోవాలా ఎక్కడికి పోవాలా ఈ విషయం ఎప్పుడైనా గ్రహించింద్రా పాట పాడుతున్నాం గానీ ఎందుకు పోవాలా టీవీగా టీవీగా అంటే ఏం చెప్పండి తల ఎత్తుకుని సిగ్గుపడకుండా టీవీగా పోవడం అంటే మంచిగా డ్రెస్ చేసుకోవడం నీట్గా డ్రెస్ కాస్ట్లీ డ్రెస్ అవసరం లేదు నీట్గా ఉండాల డ్రస్ నీట్ చేసుకోవాలి నీట్ కటింగ్ చేసుకోవాలా మంచిగా తయారై పోవాలా టీవీగా ఉండాలి ఎందుకంటే అది కూడా చాలా ప్రాముఖ్యమైంది సేవ జీవితంలో అనేకులకు నువ్వు సువార్తని ప్రకటించే వాణిలాగా అనేకులకు నువ్వు సువార్తను ప్రకటించే దానిలాగా సేవలో తయారు కావాలా అందు కొరకు టీవీగా పోవాలా మరోసారి వాడండి ఆ పాటతో పోద ఒక్క చరణం వాడండి ఫస్ట్ అంటే దేవుని సేవ చేయాలన్న విషయం అక్కడ మీరు పాడుతున్నారు నేను టీవీగా వెళ్తాను ఎందుకంటే రారాజు సైన్యం చెయ్యడం రారాజు సైన్యం అంటే సేవ జీవితమే అంతకంటే వేరేది ఏం లేదు మీకు తెలుసా ఈ లోకమంతా వాని ఆధీనంలో ఉంది దృష్టిని ఆధీనంలో ఉంది మీరు సైన్యంలో ఉన్నారు ఎందుకుండే దృష్టిని ఆధీనంలో ఉన్న దాన్ని బయటికి రక్షించుకోవడం కొరకు మనుషు కుమార్ ఎందుకు వచ్చింది ఇందాక చెప్పిన వాక్యం ప్రకారంగా నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు అది ఇప్పుడు మనకు అప్పగించింది పని ఆయన రక్షణ మార్గాన్ని చూపించి కలవరసిన విజయాన్ని మన చేతిలో పెట్టిండని రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ దేని కాబట్టి నీ చేతిలో ఎందుకు పెట్టిండో ఆ విజయాన్ని ఇంటి దగ్గర కూర్చొని ఆనందించడానిక ఆది ఆదివారం రెండు గంటల సన్నిధిలో ఆరాధించి ఆనందించడానికైనా దు మీకు ఆల్రెడీ ఆనందం ఉంది ఇతరులతో ఆనందాన్ని పంచుకోవాలంటే మీరు అందుకే సైన్యం జైన్ కావాలా రారాజు యొక్క సైనికుల్లాగా తయారై ఆ సువార్తని ప్రకటించాలా లేకపోతే ఏమేం తెలుసా సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ అన్నాడు ఎవరన్నారు పౌలు భక్తులు అన్నాడు సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నడా లేదా ఆయన శ్రమ ఎవరికైనా నీకు నాకు కూడా ఇక ఉన్న కూడా మీరు సువార్త ప్రకటించకపోతే మీకు శ్రమ ఏం బ్రదర్ భయపెడుతున్నావా మా సంఘానికి వచ్చి నేను భయపడేవాడిని కాదు కదా సేవ జీవితంలో ఒకరినొకరం హెచ్చరించుకోవాలా అనుంది వాక్యం ప్రకటించకపోతే ఎట్లా అభివృద్ధి పొందుతుంది సంఘం మీరు చెప్పండి నేను మూడు సంఘాలు స్థిరపరిచిన అంటే నా నా శక్తి ద్వారా కాదు అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే కానీ నేను కొంత కష్టపడినా నాకు అప్పని చెప్పబడ్డ పని అది రెండు సంఘాలు మూడు సంఘాలు స్థిరపరిచి ఫుల్ టైమ్ సేవకులకు దాన్ని అప్పగించి ఇంకా మీరే చూసుకోండి అని వాళ్ళకు గొప్ప చెప్పేసి వచ్చేసాను నేను అవి విస్తరించి సమృద్ధిగా ఫలి ఫలిచి రెండు వందలు మూడు వందల సంఘాలు నేను తిరిగి మళ్ళీ ఎప్పుడు వెళ్ళేది ఆ సంఘాలకి అది నా సేవ విధానం నేను ఒక గూడు కట్టుకుని ఉండేవాడిని కాదు అది అది మతపడమనే జీవితం మనం అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతా మన జీవిత ఇది ఒక ఆత్మీయ ఏమంటాము ఇది ఒక యాత్ర ఈ లోకపు జీవిత విధానము మనకి యాత్ర వంటిది మనం పోతనే ఉండాలా పోతనే ఉండాలా అనేక ప్రాంతాల్లో పోయి అనేకలకు దీన్ని ప్రకటిస్తూనే ఉండాలా సరే ఒక జీవితకాలం సరిపోతుందా ప్రపంచం అంతటా అందుకే నేను ఇంటర్నెట్ విధానాన్ని ఎన్నుకున్నాను నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు దగ్గర యాభై సంవత్సరాలు కడుగు పెట్టబోతున్నాను కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ మార్గాన్ని వెతుక్కున్నా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి అంత సువార్త ప్రకటించచ్చు అనేక మంది తెలుగు వాళ్ళు ఈ రేడియో ప్రోగ్రామ్స్ విని నాకు లెటర్స్ రాస్తా ఉంటారు మీ ప్రోగ్రామ్స్ మాకు ఇంకా కావాలా ఇంకా అప్లోడ్ చేయండి ఇంకా రికార్డింగ్స్ చేయండి ఇంకా అప్లోడ్ చేయండి కొంతకాలం ఆగిపోయింది అనుకోండి ఒక రెండు వారాలు ఆగిపోతే లిటర్స్ వస్తాయి ఎందుకు మీరు కొత్తవి రికార్డింగ్స్ చేస్తలే రమేష్ కాబట్టి వారి కొరకనే నేను కష్టపడి త్వర రికార్డింగ్స్ చేసి వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మనకిది దేవుడు అనుగ్రహించిన ఒక కృప దూతలు చేయలేని పని ఇది దూతలు నిత్యమైన శృతించగలరు కానీ మనమే ఆయన సాక్షులుగా ఉండగలం మనమే ఈ యొక్క సువార్తని అనేకల ప్రకటించగలం అటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చిండు ఇందులో భయం లేదు ఇందులో సిగ్గుబడే దశలేదు ఇందులో చింతించే దశ లేదు ముఖ్యంగా మీకు చెప్పాలా ఇందులో డబ్బుతో కూడిన పని కానే కాదు ఎందుకంటే గత ఇరవై ఐదు నేను సేవలున్నాను డబ్బుల గురించి నేను ఎప్పుడు కష్టపడలే ఎందుకంటే డబ్బుతో పని లేనేలేదు సేవ నీ హృదయానికి సంబంధించింది నీ హృదయంలో నువ్వు తీర్మానించుకొని నేను అనేకలకు పోయి సువార్త ప్రకటిస్తాను ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీకు ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తా ఉంటే ఎవరో ఒకరు తీసుకొస్తా ఉంటారు లేకుంటే నిజంలోనే డబ్బులు ఉంటాయి ఎక్కడెక్కడ నుంచి వస్తా అంటే డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తా అంటే డబ్బులు ఎక్కడో నేను ఏదో పనిచేస్తాను కొంతకాలానికి ఆ చెక్ వస్తుంది ఆ చెక్ తీసుకొని సేవకు వెళ్ళిపోతూ ఉంటాం అనేక ప్రాంతాలకు పోయి మేము అరీతిగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడము పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ జరుగుతుంది ఎవరి మీద భారం ఉండవు ఎందుకంటే బైబుల్లో వాక్యం ఉంది మీ జ్ఞాపకం ఉంది ఎవడి భారం వాడే మోయాలా అనుంది. ఉంది ఎవడి భారం వాడు మోయాలా కాబట్టి ఎవరిని ఆశించేది లేదు నా భారం నేను మోసుకుంటాను యవనస్తులు పనులు చేయాలా ఉద్యోగాలు చేసుకోవాలా ఎవడి భారం వాడు మోసుకోవాలా ఎవడి చదువులు వాడే చదువుకోవాలా చదువుకుంటారా చాలెంజ్ తీసుకుని చదవాలా క్లాస్ లో ఫస్ట్ ఇంట్ ఫస్ట్ గా పాస్ కావాలా మన మనకు అది దేవుడు అప్పగించిన ఆశీర్వాదం అది ఉదాహరణకు చూడండి నాకు చదువు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం కానీ నేను పరమ మొద్దు నుండి మీరు బాగా అర్థం చేసుకోండి నేను చెప్పాడు దేంతో నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ మొద్దు నుండి ఎందుకంటే ఏమి ఎక్కకపోయేది నేను ఎన్ని గంటలు చదివినా నాకు ఎక్కకపోయేది తల రకరకాల పుస్తకాలు పెట్టుకుని చదివేవాడిని రాసేవాడిని పదాలు ఇంగ్లీష్ పదాలు అర్థం కాకుంటే డిక్షనరీలు చూసి వాటి అర్థాలు తెలుసుకుని రాసుకుంటే చదివేవాడిని నాకు ఏమి తలకి ఎక్కకపోయాడు ఇంకో దిక్కు నా శరీరంలో బాధ ఉండేది అలర్జీ రోగం ఒకటి ఉండేది గాయాలంతా శరీరం అంతా గాయాలుండేవి రక్తము చీము వచ్చేది నాకు దాంతో శరీరం అంతా వాసన నేను బయట పోయి ఆడలేని ఇతర పిల్లలతో ఎవరు రానియాడు దగ్గరికి ఒక మూల కూర్చొని బైబుల్ పుస్తకాలు ఇవన్నీ తీసుకుని చదివేవాడిని కానీ నాకు చదువు అవ్వకపోయేది కాదు ఎప్పుడైతే నేను టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ లో పాస్ అయినా ఫస్ట్ క్లాస్ కాదు సెకండ్ క్లాస్ కాదు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన అంటే ఆర్డినరీ క్లాస్ లో పాస్ అయినా క్లాస్ అది బహు కష్టంతో ఎందుకంటే నాకు అసలు స్కూల్ అంతా నేను పొగట్టుకున్నావాడి ఆ శరీరంలో బాధ ఉండేది కాబట్టి నేను సరిగా చదువుకోలేదు చిన్నప్పటి నుంచి కానీ ఆసక్తి ఉంది కానీ థర్డ్ క్లాస్ పాస్ అయినాక ఇంటర్మీడియట్ థర్డ్ క్లాస్ లో పాస్ అయినా కానీ ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయినా ఇంటర్మీడియట్ తర్వాత ఆ రోగం నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది శాశ్వతంగా కేవలం ప్రభు ద్వారానే ఎంత మంది డాక్టర్ల దగ్గర ససత రాలేదు ఏసు ప్రభు తప్ప ఎవ్వరు స్వస్థపరచారు కానీ నాకు చాన కాలం పట్టింది స్వస్థత పొందడం త్వరగా స్వచ్ఛత కావచ్చు ఈ రోజు ప్రార్థన చేస్తే క్షణంలో ఆ అమ్మాయికి బాబుకి ఒక గంటలో స్వచ్ఛత వచ్చింది కదా అనేక ప్రాంతాలలో సేవలు నేను చూసాను ప్రార్థన చేసిన క్షణంలో రోగాలు విడిచిపెట్టిపోవడం చూసాను నేను అనేక ప్రాంతాలలో అనేక సేవ ప్రాంతాలలో కానీ నా జీవితంలో చూస్తే పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలు ఆ రోగం నన్ను విడిచిపెట్టలేదు కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఆ రోగం నన్ను విడిచిపెట్టి పెళ్లినాక నేను ఇంకా బాగా కష్టపడి చదవడం నేర్చుకున్నా అన్ని ఫస్ట్ క్లాస్ పాస్ కావడం షాప్లలో పాస్ కావడము యూనివర్సిటీలో ఫస్ట్ కావడము స్టేట్ ఫస్ట్ కావడం ఇటువంటి అన్ని నా జీవితంలో నేను చూసిన కేవలం ప్రభు ద్వారానే ఇది సాధ్యం నువ్వు ఎంత మొద్దువన నీకు చదువు అవ్వకపోవచ్చు కానీ నీకు ఆసక్తి ఉండాలా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే ప్రభువు దేవుడు మన దేవుడు నీకు ఆసక్తి ఉందా నుంచి నేను యాభై ఏళ్ళకి వచ్చినాక ఇంకేం చదువుకుంటాను బ్రదర్ యాభై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు వచ్చినా కూడా నువ్వు చదువుకోవచ్చు నీకు ఆసక్తి ఉంటే ఇందాకనే ఒక బ్రదర్ చెప్తున్నా ఆ బ్రదర్ అంటున్నాడు నాకు పదమూడు జీతం బ్రదర్ నాకు పెళ్ళి నేను ఇప్పుడు చాలా కష్టంగా ఉంది ఎంత సంపాదిస్తుందో అంతే ఖర్చుంది ఏ మిగులుతలేదు నేను చదవాలనుకుంటున్నా కానీ ఏమి మిగులుతలేదు అంటే నాకు చదవాలని ఆసక్తి ఉంది కానీ డబ్బులు లేవు బాగా అర్థం చదవాలని ఆసక్తి ఉంది కానీ డబ్బులు లేవు నేనన్ను ఒకప్పుడు నువ్వు చదవని నాకు చదువుతున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చదవలేదు పెళ్లి చేసుకున్నాక నేను డబ్బులు ఏమంటున్నావు కానీ చూడండి డబ్బు లేదు కాబట్టి నేను చదవలేదు అనేది కానే కాక నువ్వు ఎప్పుడైనా సరే ఏ రీతిగా డబ్బులని మనం కూడ అవి బైబుల్లో అనేక విధాలు ఏ రీతిగా చీవలను చూసి నేర్చుకోండి అనే ఉన్నది ఒక వాక్యం ఆ రీతిగా అనేక వాక్యలు ఉన్నాయి ఏ రీతిగా మనము మన ధనాన్ని ఏ రీతిగా సమకూర్చుకోవాలా ఏ రీతిగా దాన్ని వాడుకోవాలా ఇవన్నీ విధానాలు మనకు చెప్పబడ్డాయి కాబట్టి వాటిని మనం ధ్యానించాలా దాని ప్రకారం ముందుకు పోవాలా సరే పిల్లలు ఎందుకు ముద్దుకున్నారంటే వాళ్ళని కొడితే వాడు మంచిగా చదువుకుంటారా వానికి ఎందుకు వాడు ఎందుకు మొద్దుగున్నాడు వాడు ఎందుకు చదువుతలేడు వానికి ఎందుకు ఆసక్తి లేదు కంప్యూటర్ మీద కూర్చుంటే ఆసక్తి వస్తుంది ఇంటర్మీడియట్ మీద కూర్చుంటే ఆసక్తి వస్తుంది ఆటల మీద ఆసక్తి ఉంటుంది చదువు మీద ఎందుకు ఆసక్తి ఉంటుంది చదువు ఆటలలాగా లేదు వాళ్ళకి కాబట్టి అటువంటి టీచర్లు ఉన్నారా అటువంటి తల్లిదండ్రులున్నారా చదువు చెప్పే తల్లిదండ్రులు ఆటలాగా ఆ విధానాలు మనం నేర్చుకోవాలా చూడండి మనం అందరం క్లాస్ పాస్ అన్న మీరు క్లాస్ పాస్ మీ పిల్లలకి మేథమెటిక్స్ ట్యూషన్ చెప్తారా మీరు చెప్పలేరు మన మీరు పాసన మేథమెటిక్స్ లో అదే వచ్చింది బలహీనత మనమందరం మేథమెటిక్స్ లో పాసిన వాళ్ళమే కానీ మన పిల్లలకి మ్యాథమెటిక్స్ చెప్పండి చెప్పలేం ఎందుకంటే అప్పుడు ఎప్పుడో చదివింది మర్చిపోయినాం బ్రదర్ అంటారు మీరు కానీ కాదు మనం ప్రయాసపడమంతే అంత సునాయాసంగా జరిగిపోవాలనేది క్రైస్తవ జీవితం అది కాని పని శ్రమతో కూడింది కదా ఆయన ఈ లోకంలోనికి శ్రమని పంపిస్తాడు అని ఇందాక మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదివిన ఈ లోకంలో శ్రమని కల్పించేవాడు ఆయననే శ్రమని తొలగించేవాడు కూడా ఆయననే ఇవన్నీ విషయాలు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలా సరే మీకు ఒక వాక్యాన్ని నేను చూపించేసి త్వరగా నేను వాక్యాన్ని ముగించుకుంటాను వ్యూహాను సువార్తలో ఒక వాక్యం ఉంది ఏ రీతిగా ఈ వాక్యాలను మనము అర్థం చేసుకోవాలి ఎందుకంటే క్రైస్తవ జీవితం లేదు చాలా ప్రాముఖ్యమైన అపోస్ల కార్యాలను చూసినప్పుడు మటుకు బెరియన్ల సంఘం గురించి మనం జరించినప్పుడు బెరియన్లు వీరు తెసలోనికులు కంటే గనులు సాక్ష్యం పొందిన వాళ్ళు బెరియన్లు చాలా గనులు ఎందుకంటే బైబుల్ వాక్యం ని బాగా క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు దానిలో సంపూర్ణంగా తరబిది పొందిన వాళ్ళు పౌలు శిలలు వచ్చి వాక్యం చెప్తే కూడా వాళ్ళు చెప్పిన వాక్యము కరెక్టా కాదా అని వాళ్ళని పరీక్షించి వాళ్ళని స్వీకరించారు కాబట్టి మీ దగ్గర కూడా అనేక మంది వచ్చే సువార్త ప్రకటించడానికి మీ బాధ్యత ఏంటంటే పరీక్షించాలా వీళ్ళు చెప్తున్న వాక్యము దేవుని గ్రంథంలో ఉందా లేదా జీవ గ్రంథంలో ఉందా లేదా బైబుల్లో ఉందా లేదా అవి పరిశీలించాలంటే మీరు కూడా మీరు చదవాల వాటిని చదివి దాన్ని పరిశీలించాలా దాని తర్వాత వాళ్ళు చెప్తున్న వాక్యం ఇక్కడ ఉందా లేదా అని పరిశీలించుకుని దాన్ని స్వీకరించాలా అప్పుడే మీకు ఆదరణ అప్పుడే మీకు విడుదల అప్పుడే మీకు విమోచన ఆయన కృప కాబట్టి యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని చిన్న వాక్యాన్ని ఎక్కువసేపు నేను తీసుకోను చిన్న వాక్యము యోహాను సువార్త రెండవ అధ్యాయంలో యేసు ప్రభు తన జీవితంలో మొట్టమొదటి అద్భుతమైన కార్యం చేసిండు మొట్టమొదటి అద్భుతమైన కార్యం నీ నీళ్లను మార్చడం అన్న అద్భుతం దాని తర్వాత కుంటి వాణ్ణి లేపడం గుడ్డి కి చూపు దండి ఇట్లాంటి అనేకమైన అద్భుతాలు ఆయన చేసిండే కానీ ఈ మొదటి అద్భుతం ఏంది అనేది దీని ఆత్మీయ సత్యం ఏంది అనేది మనం ధ్యానించాలి ఎందుకంటే చాలా సార్లు మీరు దీన్ని అనేక సంఘాలు ధ్యనించారు మీ చిన్ననాటి కాలం నుంచి వదులుకొని ఈ రోజు వరకు కూడా వీటిని ఎన్ని సార్లు మీరు ధ్యానించుంటారు కానీ ఏది ధ్యానించు ఆ వివాహం జరిగింది అక్కడ ద్రాక్షరసం అయిపోయింది దాని తర్వాత నీళ్లుండే నీళ్ళని ద్రాక్షరసగా మార్చిండ్రు అందరు మంచి ద్రాక్షరసం తాగ్రు ఆ ఇంటి యజమానికి గురించి సాక్ష్యం ఇచ్చిండ్రు అంతే ధ్యానిస్తారు అంతే ధ్యానిస్తారు ఎక్కడమైన కానీ సమస్తము క్రొత్తమైన అన్న విషయం మీకు ఇప్పటి అర్థం కావాలా పాతవి గతించినే సమస్తం కృతమైన అన్నప్పుడు నువ్వు పాత దృష్టితో వాటిని చూడడానికి వీల్లేదు ఆత్మీయ దృష్టితో చూడటం నేర్చుకోవాలా ప్రతి వాక్యాన్ని పాత దృష్టితో చూస్తే మీరు పాత నిబంధన విధానంగా మారిపోతా ఉంటారు లేక ఇంకా శారీరకమైన జీవితం లేక మతపరమైన జీవితంలోకి వెళ్ళిపోతా ఉంటారు సమస్తం గతించినాయి అంటే పాత విధానాలు పాత ఆచరణ గతించినాయి సమస్తం కృతమైన అన్నప్పుడు ఆత్మీయ దృష్టితో వీటిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలా చూడండి వ్యూహన్ సువార్త రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి పది వర్చనాలు తొడతుంటే మీరు జాగ్రత్తగానండి మూడవ దినమున గలలియాలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగేను అక్కడ ఉండెను ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేం పని నా సమయం ఇంకనూ రాలేదనే ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయడల శుద్ధీకరణ ఆచారం ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉండేను బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయేది ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు తెలియకపోయేను గనక ద్రాక్ష రసమైన ఆ నీళ్ల రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్ష పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్ష పోయిదురు నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకుని అతనితో చెప్పాను సరే గలలియాలోని కానలో యేసు ఈ మొదటి సూచక చేసి తన మహిమను బయల్పరచను సరే ఆయన అద్భుతాలు చేయడం వలన ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయననే ప్రభువు ఆయననే రాజులకు రాజు ఆయననే దేవుడు మనని రక్షించుకున్నవాడు కాబట్టి మన ప్రభువు మన దేవుడు అతనే కాబట్టి అతన్ని మహిమపరచాల ఈ అద్భుతాలు ఆయన మహిమపరచాల దేవుని వాక్యము ఆయన ఏ రీతిగా మహిమపరుస్తుంది అన్న విషయమే సరే ఇప్పుడు చూడండి క్లుప్తంగా మూడవ నాడు మూడవ నాడు అన్నప్పుడు మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకోవాలో బైబుల్ అంతటా పాత నిబంధన కాలం మొదలుకొని ప్రకటన వరకు మూడవ నాడు అనే పదాలు తరచుగా వస్తా కొన్ని వందల సార్లు మీకు తగులుతా ఉంటాయి మూడవ నాడు మూడవ నాడు ఫరో పుట్టిగా పండగ చేసుకున్నాడు తీసుకుంటా మూడవ నాడు మూడవ నాడు తన పుట్టిన పండగని ఆచరించుకుంటూ ఒకని తలను నరికించాడు ఒకనికి తన ఉద్యోగాన్ని తిరిగి అప్పిచ్చాడు సమయం అది ఎవరిని తల నరికించాడు మూడవ నాడు ఫరో ఫ అంటే పాత నిబంధన కాలం ఆది కాండంలో చూస్తాం ఫరో దగ్గర ఇద్దరు పని ఉండేవారు ఒకడు పానదాయకుడు ఒకడు భక్ష కారకుడు అంటే రొట్టెలు చేసేవాడు పానదాయకుడు అంటే ద్రాక్ష రసం పోసి ఇచ్చేవాడు కదా సో అందులో ఎవడు మరణించాడు రిటర్న్ చేసేవాడు మరించి కదా దాని తర్వాత ఎవడు ప్రాణదాయకుడు తన జీవితాన్ని తన ఉద్యోగాన్ని తిరిగి పొందుకున్నాడు సరే హేరో కూడా మూడవ నాడు తన పండగ చేసుకున్నాడు బర్త్డే ఎక్కడ చూస్తారు మీరు సువర్త హేరో రాజు పండగ చేసుకుంటూ మూడవ నాడు ఉంది అక్కడ అయితే ఆ పండ ఆయన బర్త్డే రోజు బాప్తిజం ఇచ్చే యోహాను తలనరికించు అర్థమవుతుందా సో మీరు బైబిల్ ఎంతటా చూడండి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నేను చెప్పే వాక్యాన్ని నేను బైబిల్లోకి వెళ్ళి మీకు చూపిస్తున్నాను లేదా ఒకటే పరిశీలించండి అర్థమవుతుందా బైబిల్ నుంచి చెప్పబడుతున్న వాక్యమా కాదా అని పరిశీలించే బాధ్యత మీదే దాన్ని స్వీకరించే బాధ్యత కూడా మీదే కేవలం నేను చెప్పేసి వెళ్ళిపోతాను కదా బాస్ ఇచ్చే యోహాను తల నరికించిన వాడు తన బర్త్ రోజ్ ఫరో భక్ష తల నరికించిన వాడు తన బర్త్డే రోజు బైబిల్ అంతటా బర్త్డేస్ చేసుకున్నది అన్యులే దేవుని బిడ్డలు బర్త్డేస్ చేసుకుంటే నేను ఒక్క స్థలన చూడలేదు ఇంతవరకు బైబిల్ లో అనేసి నేను మిమ్మల్ని చేసుకోదని చెప్తలేదు అవేస్ ఎవరు అండ్రదా కానీ అసలైన బర్త్డే ఎప్పుడు చెప్పండి నూతన జన్మ అను అసలైన బర్త్డేనా కాదా పాత జన్మనా క్రొత్త జన్మనా అసలైన బర్త్డే క్రిస్టియన్స్ కి క్రొత్త జన్మ ఎప్పుడైంది కూడా గుర్తులేని క్రైస్తవా జీవితం మీ రక్షణ పొంది పాపం పొందిన రోజు నీ నీకుంది అస మిమ్మల్ని ఒక నడుతలేను కదా అందరు నడుతున్నాను మీరు మొట్టమొదటిసారి మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోరు ప్రభు నేను పాపిని ప్రవ్వా నా పాపాలు క్షమించినైనా నా పాపాల కొరకు నువ్వు మరణించిన నన్ను రక్షించుకో బిడ్డగా చేసుకో ప్రభు నేను పరిశుద్ధంగా జీవించాలి ఎందుకంటే మీరు పరిశుద్ధులు ప్రవ్వా ఆమెన్ అని అన్న రోజు మీకు తెలుసా ఏ సంవత్సరము ఏ తేదీ ఏ నెల మీకు జ్ఞాపకం ఉందా ఉండదు ఈ లోకంలో పుట్టినరోజు మటుకు జ్ఞాపకం ఉంటది ఉంటదా సరే నేను కాబట్టిందా కాబట్టి ఇప్పుడు బలహీనతలు చూసుకోండి మన బలహీనత అయింది ఇంకా శారీరకమైన పుట్టుకకే ప్రాధాన్యత ఇస్తున్నాం గానీ ఆత్మీయ పుట్టుక ప్రాధాన్యత ఇస్తాము ఎక్తిగా అభివృద్ధి చెందుతున్నావు సార్ ప్రభులో చాలా తక్కువ మందికి వాళ్ళ బాప్తి రోజు జ్ఞాపకంగా ఉంటది వాళ్ళ జీవితాలు ప్రభు సమర్పించిన రోజు జ్ఞాపకం ఉంటది చాలా మందికి చాలా తక్కువ మరి కొందరికైతే చిన్నప్పుడు పుట్టినప్పుడు బాప్సమిస్తారు మత క్రైస్తవ సంఘంలో పిల్లలకి బాప్సమిస్తారు అది బైబుల్ విరోధం ఆ పిల్లవాడు పసివాడు వాడికి పాపం అంటే తెలియదు వాడికి బాప్తిజం ఇస్తే వాడు రక్షణ ఎట్లా అనుభవం ఉంటాడు వాడు వాడు రక్షణ పొందిన అది ఏ రీతిగా నిదర్శనం రోగు రాష్ట్ర పత్రికలు బాప్తిజం వలన మీ యొక్క రక్షణ మీరు తప్పనిసరిగా బాప్సం తీసుకోవాలి ఎప్పుడు మారు మనసు ఒకడు మారు మనసు నిమిత్తమై మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై అది అపష్టకరం పంతొమ్మిదో మనం చూస్తాం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును ఏసు క్రీస్తు పొందుడి అనే ఆజ్ఞ ఉంది పంతొమ్మిదో అధ్యాయంలో మారు నిమిత్తమై వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడు ఏసుక్రీస్తు అన్న పౌలు చెప్పి కాబట్టి పాపక్షం పొందకపోతే నువ్వు పాపక్షమీ నిదర్శనం లేదన్నట్టు ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్న విషయం కూడా ఇక్కడ చెప్పబడుతుంది సరే మరి బర్త్డేస్ గురించి చేసుకోవద్దని నేను మీకు చెప్తలేను బర్ డేస్ చేసుకోవాలని కూడా నేను మీకు చెప్తలేను అది మీ మీ ఇష్టము మీ హృదయానికి సంబంధించింది అసలైన బర్త్డే గురించి కూడా మీకు తెలుసు మీ జీవితాలు ప్రభుకి సమర్పించిన రోజు అసలైన నూతన జన్మ అనుభవం దాన్ని జ్ఞాపకం తీసుకొని దాని సెలబ్రేట్ చేసుకుంటే దేవునికి కూడా ఇంకా మంచిదే సరే ఆ రోజు పెద్ద పండుగ చేసుకుని అందరినీ పిలిపించడం అనేది కాదు పండుగ అనేది నీ హృదయానికి సంబంధించింది బయట చూపించుకునే దానికి కానే కాదు కాబట్టి ఇక్కడ మూడు అన్నప్పుడు ఏంటి అంటే మూడు అనేది చివరి అవకాశం అని అర్థం బైబిల్ అంతటా ఇప్పుడు చాలా సార్లు ఎన్నిసార్లు చెప్పినగా నువ్వు వినలేదు అందుకే లాస్ట్ నేను విడిచిపెట్టేసిన అంట అంటే నీకు అన్ని అవకాశాలు అయిపోయినాయి ఇది లాస్ట్ అవకాశం లాస్ట్ అవకాశం తర్వాత పనిష్మెంట్ అన్నట్టు అట్లా మూడు అంటే చివరిది అని అర్థం బైబుల్ అంతటా మూడు అంటే చివరిది అంటే వారి జీవితాలు ముగించిపోతున్నాయి అని అర్థం కాబట్టి మూడు అన్నప్పుడు యుగ సమాప్తికి సంబంధించింది బైబుల్లో ఎందుకంటే బైబుల్ డిక్షనరీస్ చూస్తే గానీ ఇవన్నీ మనకు అర్థం కావు మూడు అంటే యుగ సమాప్తికి సంబంధించింది యుగ సమాప్తికి సంబంధించింది కాబట్టి యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది కవి లోకంలోకి వచ్చినప్పుడు సంఘం అనే ప్రభువు వరుడు కాబట్టి వాళ్ళకి వివాహం అనే విషయం మనకు అందరు తెలుసు కాబట్టి సంఘము ఈ యొక్క వివాహానికి కొరకు సిద్ధపడింది పౌరు పౌలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే నేను మిమ్మల్ని అందరినీ క్రీస్తు క్రీస్తుకు మిమ్మల్ని ప్రధానము చేసినా అంటాడు కదా కొరిత రాష్ట్ర నేను మిమ్మల్ని అందరినీ క్రీస్తుకు ప్రధానం చేసినా అంటాడు అంటే ఏంటి ప్రధానం అంటే ఏం చెప్పండి పెళ్లికి ముందు దాన్ని ఏమంటారు ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో ఏమంటారు పూల్ పండ్లు అంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో పూల్ పండ్లు అంటారు ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి తెలిసింది ఎంగేజ్మెంట్ అని వీళ్ళకి ఎంగేజ్మెంట్ ఏందంటారు ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ రక్షణ పొందిన వాళ్ళందరము ప్రధానము చేయబడ్డ వాళ్ళ అసలైన పెండ్లు ఎప్పుడు అంటే తిరిగి వచ్చినప్పుడు కాబట్టి మనకి ఇంకా ఆల్రెడీ పెండ్లి కాలేదు మనం అందరము పెళ్లికి సిద్ధపడుతున్నాం అంటే సంఘము ప్రభు వచ్చినప్పుడు లోకంలో ఆయనతో పాటు మనము సదకాలం ఉండబోతున్నాం అది పెళ్లికి సంబంధించింది పెళ్లి అంటే కుటుంబం స్థిర ప్రధానానికి సంబంధించింది కానీ ఇప్పుడైతే కేవలము ప్రధానం చేయబడ్డ వాళ్ళమే ప్రధానం చేయబడ్డవాడు పెళ్లి కొరకు కొరకు ఎదురు చూడాల్సిందే ఈ లోకంలో ఇంకా ఎక్కడ చూడాల్సిందే లేదు కానీ క్రైస్తవ జీవితము అట్లా లేదు సరే ఇప్పుడు చూడండి మూడవ నాడు ఏం జరిగింది అన్నప్పుడు అనే ప్రాంతం గలలియా అనేది అనిల ప్రాంతం ఇది యూదుల ప్రాంతం అసలే కాదు గలలియా అంటే అనిల ప్రాంతం అనిల ప్రాంతం అంటే ఎక్కడంటే అక్కడ నఫ్తాలి అనే గోత్రము స్థిరపడిన ప్రాంతం అది అన్నట్టు కాలంలో దాను నఫ్తాలి పది మంది పన్నెండు మంది గోత్రికులు ఉన్నారు కదా వాళ్ళలో పన్నెండవ గోత్రం అది ఒక గోత్రం ఇది నఫ్తాలి అనేది ఆ నఫ్తాలి గోత్రికలు ఉన్న ప్రాంతమే గలలియా ప్రాంతం అన్నట్టు కాబట్టి ఈ ప్రాంతంలో అనిల ప్రాంతం అని కూడా అంటారు వాక్యం అనిల ప్రాంతంలో ఒక వివాహం జరుగుతుంటే ప్రభు అక్కడ పోయిండు అని అర్థం చేసుకోవాల కానా అనే చిన్న గ్రామం అది కానా అంటే చిన్న గ్రామం అది కాబట్టి ఆ గ్రామంలో ఇతను వివాహానికి వచ్చిండు వాళ్ళ తల్లి కూడా అక్కడ ఉందని చెప్పబడేది శిష్యులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ద్రాక్ష రసం అయిపోవడం అన్న విషయం వివాహానికి పిలబడ్డ సమయంలో ద్రాక్ష రసం అయిపోయినది అన్నది ఒక సమస్య బైబుల్ అంతట ద్రాక్ష రసం దేనికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ దృష్టి ద్రాక్ష అంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకానికి సంబంధించింది లేక దేవుని యొక్క ఆత్మకి సంబంధించింది ద్రాక్షరసం అంటే దేవుని యొక్క ఆత్మ మరియు ద్రాక్షరసం అంటే కూడా సత్యానికి సంబంధించింది కాబట్టి సత్యము లేకుంటే వివాహము పనికిరాని వివాహము సత్యంతో కూడిన జీవితం అనేది కూడా జ్ఞాపకం చేస్తుంది ద్రాక్షరసం లేని జీవితం అంటే సత్యము లేని జీవితము అని కూడా అర్థం సత్యము అనేది ఏ రీతి అర్థం చేసుకుంటాం పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు అని ప్రభు చెప్పిండు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ద్రాక్షరసము ఇవన్నీ ఒకటే దానికి సాదృశ్యమైనవి కాబట్టి ద్రాక్షరసము లేని జీవితము ద్రాక్షరసం లేని జీవితము సత్యము లేని జీవితానికి సాదృశ్యం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా దాని తర్వాత ఏసు తల్లి యేసుని గెలిచి సము అయిపోయిందంటే అమ్మా నీతో నాకేం పని అని అంటున్నాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మరియా మనలాగనే ఒక మానవురాలు కానీ ఆమెలో దైవత్వం ఏం లేదు ఆమె దేవత కానే కాదు కానీ కేథలిక్ సంఘస్థులు కేథలిక్ మతస్థులు ఆమెని దేవత కొలుస్తారు నేను ఈ మధ్య వేరే ప్రాంతంలో జీవిస్తున్నాను అక్కడ ఒక కేథలిక్ సంఘం ఉంది సాధారణంగా నేను సండే అక్కడ ఉన్నాను పోయిన ఆదివారం ఇంటి దగ్గరే ఉంటే స్పీకర్ నుంచి వినిపిస్తుంది ఒక స్పీకర్ నిలిపిచ్చారు చెప్తున్న వాక్యం అంత బాగుంది వినడానికి వాక్యం చివరికి ఆ మాత అనుగ్రహం మన మీద ఉన్నది ఆమె మన పక్షం విజ్ఞాపన చేస్తున్నది అని అనగానే ఆ అంత చెప్పబడ్డ వాక్యం అంత తారుమార్ కానీ ఇక్కడ ప్రభు జ్ఞాపకం అమ్మా నీతో నాకేం పని అంటే నువ్వు ఎవరు నాకు సిఫారసు చేయడానికి నువ్వు ఈ లోకంలో ఒక పాత్ర అంతే దేవుని చేతిలో ఒక పాత్రలాగా వాడబడ్డావు అంతేగాని నువ్వు చెప్తేనే గాని నేను నీళ్లను ద్రాక్షరసంగా మార్చాలనుకుంటున్నావా నీ ఆజ్ఞ నాకు అవసరం లేదు ఎందుకంటే రేపటి దినంనా రెండు వేల సంవత్సరాల తర్వాత మనుషులు ఒకవేళ నీ మాట విననంటే ఇక చూడు యేసు ప్రభు కూడా తన తల్లి మాట వినంటే ఆమె చాలా గొప్పది ఆమె ప్రభు గొప్పది కానీ ప్రభు కంటే ఈ లోకంలో ఎవరు మనకు గొప్పవాళ్ళు లేరు మత్స్యవార్థ పాదం చూస్తాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించను మీరు నాకు పాత్రలు కారు ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రభు కంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించదు లోకంలో కుటుంబీకులనే గాని తల్లిదండ్రులనే గాని ప్రభు ఎక్కువగా ప్రేమించదు మనం వాళ్ళని ఆదరించాల సన్మానించాల ప్రేమించాల ప్రభు కంటే ఎక్కువగా ఈ లోకంలో ప్రేమించదు ప్రేమిస్తే మనము ఆయనకి పాత్రలము కాము ఇది చాలా జాగ్రత్తగా దాల్సిన విషయం ఈ విషయం ఇక్కడ ప్రభు చూపిస్తుంది కూడా అమ్మ నీకు నాతో ఏం పని ను చెప్తే నేను చెయ్యండి నా టైం ఇంకా నా తండ్రి చిత్తం నెరవేర్చాలంటే ఆయన ఇవాళ టైం అని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత చూడండి ఇంకొక వాక్యం నేను చూపించి ముగించుకుంటాను ఆరో వర్షంలో యూదుల శుద్ధీకరణ ఆచారం అక్కడ ఒక ఆచారం ఉంది పాత నిబంధన కాలంలో శుద్ధీకరణ ఆచారం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలోకి రాకముందు అందరు ఆ కుండలో నుంచి బాణలో నుంచి నీళ్లు తీసుకుని చల్లుకుంటారు మీద మనకిప్పుడు ఇక్కడ చూస్తే మన మతంలో కాళ్ళు కడుకోవడం చేతులు కడుకోవడం వాళ్ళు అట్లా నీళ్లు చల్లుకుంటారు తల మీద చదువుకుని మందిరంలోకి పోతారు అదొక ఆచారం అది అదొక ఒక మతపరమైన ఆచారం అట్లా చదువుకుంటే వాళ్ళు శుద్ధీకరించబడ్డట్టు కానీ దేవుని వాక్యం తప్ప ఈ లోకంలో ఏది కూడా మనల్ని శుద్ధీకరించదని కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదిలో మనం ధ్యానిస్తాం కదా నువ్వు ఏ రీతిగా శుద్ధీకరి శుద్ధింప శుద్ధీకరింపబడతావు ఎవరు తపకట్తో పీలుతుంటారు కానీ దేని వల్ల వాళ్ళు శుద్ధీకరింపబడతారు దేవుని వాక్యము వలననే నువ్వు ఎంత ప్రార్థన చే ఎంత ఉపాసముండు శుద్ధీకరింపబడవు కేవలము దేవుని వాక్యం ధ్యానించడం వలననే అందుకే మనకు దేవుని వాక్యం చాలా అవసరం యుగ సమాప్తిలో గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు గంటలు గంటలు వర్షిప్ చేస్తారు గంటలు గంటలు ధ్యానించారు వాక్యం అది సూచనలు మనం అర్థం చేసుకోవాలా మనుషులు పాటలు సమయం గడుపుతా ఉంటారు ఆరదలో సమయం గడుపుతా ఉంటారు ప్రార్థనలో సమయం గడుపుతా ఉంటారు గాని వాక్యం పట్ల సమయం గడపరు దుష్టునికి తెలుసు వీళ్ళని వాడుకొని బాగా వీళ్ళని ధ్యానించుకొని బాగా ప్రార్థన చేసుకొని బాగా కానీ వీని వాక్యం ధ్యానించని అడ్డగిస్తా అని వాడు నీకు వాక్యం పట్ల ఆసక్తి పుట్టనీయాడు ఈశ్వరి పదలకి అక్కడే ఉండేనా మన్నా తిని తిని విరక్తి వచ్చిందా లేదా మన్నా దేవుని వాక్యానికి సాదృశ్యం యుగ సమాప్తిలో మన్నా దీనికి సాదృశ్యం దేవుని వాక్యానికి సాదృశ్యం అప్పుడు కూడా ప్రభుకే సాదృశ్యం ఇప్పుడు కూడా ప్రభుకే సాదృశ్యం దేవుని వాక్యమే ప్రభు గదా ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని ఎదురు నీకు తెలుసా వాక్యం కాబట్టి యేసు ప్రభు మన్నాకి సాదృశ్యం ఏసు ప్రభు వాక్యానికి సాదృశ్యం నీవు హృదయంలో యేసు అని వాక్య రూపకంగానే వేరే మార్గం లేదు మెడలో సీలు వేసుకున్నంత మాత్రం ప్రభుని ధరించుకోవడం గానే కాదు కేవలం వాక్యాని నీ హృదయ నింపుకుంటేనే నువ్వు ప్రభుని ధరించుకున్నట్లు అందుకే మనకి గంటలు గంటలు వాక్యం ధరించడం చాలా అవసరం ఎందుకంటే నువ్వు మోసపో చదువాడు గ్రహించను గాక అనడా మీరు మొదట చదవలేదా అనడం లేదా లేఖనాలని పరిశోధించలేదా అనడం మీరు పరిశోధించాలా లేదు పాసర ఒక పరిశోధిస్తా నేను వచ్చి కూర్చొని పోతా రాసుకొని పోయి తర్వాత తిని పండుకుంటా నువ్వు రాసుకోపోయేది ఎందుకు వీటిని ఇంటికి తీసుకుపోయి ధ్యానించడానికి కోరు కాదా వీటిని ధ్యానించాలే లేదా అప్పుడే ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంటది ఆయన హృదయం ఆయన వాక్యము నీ హృదయం మీద రాయబడతా పలకల మీద రాయబడుతుంది సరే చూడండి ఇప్పుడు ఈ యొక్క శుద్ధీకరణ ఆచారం చొప్పున ఏం జరిగింది అక్కడ చూడండి రెండేసి మూడేసి తూముల పాటు ఆరు రాతి బాణలు ఉండేను ఇవన్నీ ఎందుకు రాయబడ్డే వాక్యాలు అర్థం చేసుకోండి ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి బాణ అంటే తెలుసా మీకు ఇంత పెద్దగా ఉంటది కుండా చాలా పెద్దగా ఉంటది అది కుండా కదా ఇంత ఎత్తు ఉంటది ఆ ఎండాకాలం ఈ ప్రాంతాల కనిపిస్తుంటాయి రోడ్ల మీద ఉచితంగా నీళ్లు చలివేంద్రం అని పెట్టి నీళ్లు అవి బాణలు అంటారు కానీ మీరు ఎప్పుడన్నా గనించ వాక్యం ఇవి రాతి బాణల్ సాధారణంగా బాన మట్టితో ఉంటాయి కదా మీరు ఎక్కడ బయట చూసి ఉంటారు మట్టి బాణాలు కానీ ఇక్కడ రాతి బాణాలున్నాయి ఎన్ని ఉన్నాయి ఆరు కదా ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆరు అంటే ఆరవ నాడు మనిషిని సృష్టించిందా లేదా ఆరు అనేది ఎప్పుడు మనిషికి సంబంధించింది బాగా అర్థం చేసుకోండి ఆరు అనేది ఎప్పుడు మనిషికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఏమున్నాయి పెళ్లి రోజు పెళ్లి స్థలంలో ఆరున్నాయి రాతి బాణలున్నాయి అంటే మనము మన మనుషులము రాతి బాణల్లాగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకప్పుడు మనం మట్టి బాణల్లాగున్నాం బాగా అర్థమైందా మనం అంతా మట్టి చేత తయారు చేయబడ్డాం అంటే పాత జీవితం మట్టికి సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి పాపకు జీవితం ఆయన మొట్టమొదటిసారి మనల్ని పుట్టించింది మట్టికి సంబంధించింది కాబట్టి మనం మట్టితో చేపడ్డ వాళ్ళం పాత జీవితము మట్టి బాణకు సాదృశ్యం కొత్త జీవము రాతి బాణకు సాదృశ్యం కాబట్టి రక్షణ పొందిన వారం అందరము రాతి లాగుండాలా దేని విషయంలో చింతించకండి దేని విషయంలో భయపడకండి అనడలేదా అనడలేదా భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచుడి అనడలేదా మనకి భయం వద్దు కలిమిలోను లేమిలోను మనకు భయము ఉండడానికి వీల్లేదు ఏమి లేకున్నా మనం భయపడము అయ్యో ఏం జరగబోతుందో అనేది లేనలేదు ఏం జరగదు ఈనాటి కీడు అనడే అనలేదా ఆకాశ పక్షం చూసి నేర్చుకోండి అనడలేదా అవి భయపడతాయా రేపు దొరుకుతుంది లేదా ఆహారం థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ నేను చెప్పాను చాలా మందికి అరవై రూపాయలు కిలో త్వరలో రాబోతుందండి ఇరవై రూపాయలు అరవై రూపాయలు పోతుందంటే ఒక సిస్టర్ ఏం చేసింది తెలుసా త్వరగా పన్నెండు సంచులు తీసుకొచ్చి వాటి ఇట్లా నింపేసేసుకుంది ఇరవై రూపాయలు కొంత కళకైందంటే మాట మీకు చెప్తున్నా అనేక ప్రాంతాల్లో మేము వాక్యం చెప్తా ఉంటాం కదా ఇట్లాంటి వాక్యాలు వినేసి కొందరు త్వర త్వరగా డిసిషన్ తీసుకుంటా ఉంటారు కానీ పన్నెండు సంచులు ఆ దురాల మీద నింపేస్తే అవి పురుగు పడితే లేవా కానీ పురుగు పట్టకుండా ఏం చేయలే జ్ఞానం అవసరం ఎందుకంటే దేవుని బిడలకి జ్ఞానం చాలా అవసరం ఇది తెలివికి సంబంధించింది కాదు శక్తికి సంబంధించింది కాదు బలముకు సంబంధించింది కాదు కేవలం దేవుని యొక్క ఆత్మకు సంబంధించింది అందుకే మీరు ఆత్మను ఆపేక్షించండి ఆత్మవరల్ని ఆపేక్షించండి ముఖ్యంగా ప్రవచన వరం అని బైబుల్లో చెప్పబడింది దేవుని యొక్క ప్రవచన వరం మనకు చాలా అవసరం లేకుంటే ఇవి అర్థం కావు ఈ బైబుల్ వాక్యాలు ఎప్పటికీ అర్థం కావు ప్రవచన పుస్తకం నీ జీవిత కాలం అంతా దీని దేశ అర్థం చేసుకోలేవు ఎందుకంటే నీకు పౌశ్రవరం అవసరం పౌర్శ్రవరం లేకుండా వీటిని అర్థం చేసుకోలేవు ఒక రచచ్చి చెప్తేనే అర్థం చేసుకో ఎంతగానో ఒక రచి చెప్పాలా నీ ప్రయాసం నీ నీ యొక్క ప్రయత్నాలు కూడా చాలా అవసరం కాబట్టి ఆరు రాతి బాణాలు ఉన్నాయి దాంట్లో నీళ్లు నింపమన్నాడు కాబట్టి నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం నువ్వు ఎంత రాతి బాణవైనా నువ్వు ఎంత గట్టి మనిషి నీకెంత విశ్వాసం ఉన్నా నీకు నీళ్లు చాలా అవసరం అని చెప్తుంది వాక్యం కాబట్టి నువ్వు ఎట్లా నింపుకోవాలి నీళ్లు అంచుల వరకు నింపుకోవాలి నీళ్లు నువ్వు నిండుగా దేవుని వాక్యంలో నింపబడాలా నానబడలా ముంచబడాల దేవుని వాక్యంలో నువ్వు లోతులోనికి వెళ్లిపోవాలా నీకు ఎప్పుడు క్షమ సమయం దొరికితే అప్పుడు వాక్యాన్ని ధ్యానించండి ప్రార్థన చేయండి ఎందుకంటే బైబుల్ చెప్తుంది ప్రార్థన చేయమని ఎల్లప్పుడు ప్రార్థించండి అన్నదా బైబుల్ వాక్యం మెలకువగా ఉండి ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి ఎప్పుడు ప్రార్థించండి విజ్ఞాపనలతో ప్రార్థన చేయమంట అన్నదా వాక్యం ఈ వాక్యమే చెప్తుంది ఒకవేళ వాక్యం చెప్పకుండా మీరు ప్రార్థన చేస్తుండేనా చేపేవాళ్ళు వాటి ప్రార్థన చేయాలా ఆదరణ చేయాలా అన్ని చేయాలా వర్షప్ చేయాలా కృతజ్ఞత చేయాలా కానీ అసలైంది దేవుని వాక్యాన్ని ధ్యానించాలా ఇది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా విషయం చిన్నప్పటి నుంచి పిల్లలకి బైబుల్ వాక్యం చాలా అవసరం ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు ఇది చదవకపోతే పెద్ద అయినకి నీకు ఎప్పుడు అర్థం కాదు ఇది వాక్యం చిన్నప్పటి నుంచి ధ్యానిస్తుంది సమయాలు చిన్నవాడు చాలా చిన్న బాబు వాడు చిన్నప్పటి నుంచి బైబుల్ చేస్తున్నాడు ఎవ్రీడే మార్నింగ్ లేచి నువ్వు పిల్లలకు బైబుల్ వాక్యం ధ్యానించడం నేర్పాల నువ్వు నేర్పకపోతే వాళ్ళు నేర్చుకుంటారు నువ్వు న్యూస్ పేపర్ పట్టుకుంటే వాడు కూడా న్యూస్ పేపర్ పట్టుకుంటాడు నువ్వు టీవీ ఆన్ చేసుకుంటే వాడు టీవీ ఆన్ చేసుకుంటాడు టీవీ ఎందుకు నేను చెప్తున్నా టీవీలో అన్ని అబద్ధాలే న్యూస్ లో అన్ని అబద్ధాలే ఏవి సత్యాలు కావు కేవలం ఇందులోనే ఉంది సత్యం ఇది చదవాల మనం ఇది చాలా ప్రాముఖ్యమై అనేసి నేను మిమ్మల్ని టీవీ చూడాలని చెప్తలేదు నేను చూడానికి టీవీ నాకు టైమే దొరకదు టీవీ చూడడానికి వద్దున రాత్రి పది పదకొండు అవుతుంది ఇంటికి పోయి పండుకునేటప్పటి ఇంకా టీవీ చూసి దాన్ని ఆన్ చేసి పెట్టుకునే అంత అవకాశము టైము అలసిపోతావు అసలు ఇట్లా తూలుతూ ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది క్రైస్తవ జీవిత సేవ కానీ ఎక్కలేని ఆనందం ఆయన ఎందుకు ఎల్లప్పుడూ ఆనందించమని చెప్పిండు కాబట్టి మనకి ఎక్కడైనా ఆనందం కానీ నీ జీవితం చూడండి అంచుల వరకు నువ్వు నీళ్లు నింపుకోవాలి నీ జీవితంలో నువ్వు నిజంగా రక్షణ పొందిన వాడవైతే నువ్వు నిజంగా రక్షణ పొందిన నీ జీవితాంతము దేవుని వాక్యాన్ని అంచుల వరకు నింపుకోండి నింపుకున్నాక ఏం జరుగుతుందో ఇప్పుడు నేను చూపించేసి వాక్యాన్ని ముగించుకుంటాను చూడండి యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి సరే ఎవరు నింపెండ్రు మీరు బాగా అర్థం చేసుకోండి భు శిష్యులున్నారు కానీ శిష్యులు చేసిన పని కానే కాదు అది మీరు ఎప్పుడందనించారు ఈ వాక్యం ఏసు ప్రభు శిష్యులు చేయలేదు పని శిష్యులు అతిథుల లాగా చుట్టూ కానీ ఎవరు నింపారా చూడండి పరిచారకులు ఆయన దగ్గర పరిచారకులున్నారు కొందరు దీని కొరకు పెళ్లి దగ్గర కొందరు పరిచారకులున్నారు మన జీవితాలు పరిచారకుల జీవితాలుగా తేరగాల కొంతకాలానికి మీకు అర్థమైందా మీరంతా పరిచారకులాగా తేరగాల ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరు నేను ఒక పరిచారకుని నేనేమో గొప్ప శిష్యులాగా చెప్పుకుంటలేను నేనేదో ప్రవక్తలాగా చెప్పు ఒక పాస్టర్ లాగా అవన్నీ నేను చేసిన వాడిని ఒకరోజు ఒకరోజు పాస్టర్ పని చేసిన యాజక పని చేసిన యాజక ధర్మాలు చేసిన వాడిని పెళ్లిళ్ళు చేసిన వాడిని చావులు చేసిన వాణి అవన్నీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఇప్పుడు ఇప్పుడు అసలైంది ఏం తెలుసా పరిచర్య ఎటువంటి పరిచర్య అనేక ప్రాంతాల్లో పోయి ఇది ప్రకటించడమే అసలైన పరిచర్య నేను ఒకటే సంఘంలో గురిచని చెప్పుకుంటా పోతే ఈ సత్యాలు ఎంతమందికి బయలుపరచబడితే మీకు తప్ప ఎవరు బయలుపరచబడరు మీరు అనేకుల పోయి ప్రకటిస్తే అనేకుల బయలుపరచబడుతుంది అప్పుడు నీ గిన్నె నిండి దొల్లుతుంది ఏం మీ గిన్నె ఇదే మీ గిన్నె ఈ స్థలం మీ గిన్నె ఇది నిండి దొల్లుతా ఉంటది మీరు ఇవి చెప్పకపోతే అనేకులు ఎట్లా రక్షలకు చెప్పండి మత కైసవ జీవితము గూడు కట్టుకుంది ప్రపంచం ప్రతి సంఘాలు అతనే తయారవుతున్నాయి అందుకే ఇది వేదన మీరు మీరు గూడు కట్టుకుని మీరు ఇక్కడే ఉండి మీరే గొంగలి పురుగు ఉండి మీరే బటర్ఫ్లైస్ లాగా ఉండి మీరే ఎగిరిపోతే మళ్ళీ బయట ఉన్నవాడు ఎప్పుడు తయారు కావాలా నాకు ఈ మందనే కాదు బయట ఇంకొక మంద ఉంది అన్నా లేదా యోహాన్ సువార్తలో ఆ మంద ఈ మంద రెండు కావాలన్నా కాబట్టి మందలన్నీ ఒకటే మందగా అయినప్పుడు మంద ఒకటే కాపడి ఒకటే అని చెప్తుంది వాక్యం కాబట్టి మన పని ఇది కేవలం పాస్టరే చేసుకుంటా పోతే మీరు బాగా అర్థం నేను మీకు చెప్తున్నాను చాలా కొంచెం జాగ్రత్తగా వినండి పాస్టరే అన్ని పండ్లు చేస్తే వాడికే బీపీ వస్తుంది వాడికే షుగర్ వస్తుంది వాడికే హార్ట్అటాక్ వస్తుంది తక్కిన వాళ్ళందరు కంఫర్టబుల్ గానే కూర్చొని ఉంటారు సంఘంలో కూర్చుంటారో లేదా అన్ని వాడే చేయాలనుకుంటే నేను వాడని ఎందుకు చెప్తున్నా ప్రేమతో చెప్తున్నా నేను కూడా వాడే అనే దృష్టిలో పాస్టరే అన్ని పనులు చేస్తే పాస్టరే అనేక ప్రాంతాలపై సువార్త ప్రకటిస్తే మరి శరీరం ఏం కావాలా కృషించిపోతా ఉంటది సంఘస్థులు ఆడంబరంగా గంభీరంగా సంఘంలో కూర్చుంటారు సమయానికి వినేసి మంచిగా వాక్యం విని ఇంటి వెళ్ళి తిని పండుకోవడం మీ ఆరోగ్యాలు బాగి ఉంటాయి పాస్తల ఆరోగ్యం క్షీణించిపోతా అది మంచిదా మీకు కానే కాదు కాబట్టి మీరేం చేయాల ఆయన ఆరోగ్యాన్ని కాపాడబడాలంటే మీరు కూడా కొంత క్షీణించడం నేర్చుకోవాలా మనమందరం క్షీణించాలి కదా ఆయన క్షీణించిండ లేదా మనుషులు చుడనని వాళ్ళగా ఎంతగా వ్యసనక్రాంతుడు వ్యాధిగ్రస్తుడుగా ఉండడా లేదా మీద బైగుల్ వాక్యం చెప్తుంది ఇవన్నీ మన వ్యాధులను అన్నిటి భరించి మన వ్యసనాలంటే మన అలవాట్లు మన చెడు అలవాట్లు అన్నిటినీ భరించి అక్కడ చెరువు మీద మనుషులు చుడునంటే చరీ ఒక బట్ట లేదు అంత భయంకరంగా అతను ఘోర అతి మరణాన్ని మన రుచి చూసిండు మనం కంఫర్టబుల్ గా కూర్చుంటే ఏసీ రూమ్స్ కంఫర్టబుల్ చర్చుంటే దానికి అర్థం లేదు కదా క్రైస్తవ సంఘము ఖచ్చితంగా శ్రమల గుండా పోవాల్సిందని ఇందాక వాక్యం చూసినాం మనం ఆ ఉత్తర పత్విత్రంగా చదువుతున్న దాంట్లో కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేసిండు రాతి బనల అంచెల వరకు నింపబడ్డ నీళ్లని ప్రార్థన చేస్తే ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారినయి ఇక్కడి మీరు ఈ సత్యం అర్థం చేసుకోవాలా ఏందా సత్యం నీవు ఎంత రక్షణ పొంది ఎంత గట్టిగా ఎంత స్థిరంగా ఉన్నా ఎంత వాక్యం నింపుకున్నా నీ వాక్యంలో నీ వాక్యం అనే నీళ్లు మారకపోతే అంటే నీ వాక్యంలో సత్యం లేకపోతే అది పనికిరాని వాక్యం బాగా అర్థం చేసుకోండి నీ వాక్యం పనికొచ్చే వాక్యం లాగా తయారు కావాలంటే ద్రాక్షరసం లాగా తయారు కావాలా ద్రాక్ష రసం అంటే సంపూర్ణమైన సత్యం నీళ్లు దేవుని వాక్యానికి సాదృశం ఎంత వాక్యం చదువుతున్నా సత్యం అర్థం కావట్లేదు నపుంసకుడు అన్న యతిడు గురించి తెలుసు కదా మీకు యతివ్యుడు అయిన నపుంసకుడు ఒకరోజు రద్దం మీద వస్తున్నాడు ఆయన చదువుతున్న యశ గ్రంథం యాభై మూడవ అధ్యాయమా యాభై ఎనిమిదవ అధ్యాయమా సరే చదువుతుంటే ఏం జరిగింది వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు అప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఫిలిప్ అని కొనిపోయింది ఫిలిప్ రథం ఏం చదువుతున్నావు అయ్యా నేను ఈ పలాని ప్రవచనం చదువుతున్నాను మళ్ళీ నేను అర్థమైతుందా నాకేం అర్థం కావట్లేదు ప్రవక్త తన గురించి మాట్లాడుకుంటున్నాడా లేక ఇంకోరి గురించి మాట్లాడుతున్నాడా అంటే నేను నీకు చెప్తా అంటే రథం ఎక్కువ రథం చెప్పిండు ఫిలిప్ చెప్పినాక సత్యం అర్థమైంది రథం ఆపిండు మురికి కాలువ ఉంది పక్కన ఈ మురికి కాలువలో నాకు బాప్సం ఇవ్వనంటే ఫిలిప్ బాప్సం ఇచ్చండి సకుంకి మురికి కాలువలో అనేక ప్రాంతాల్లో మేము సేవ చేస్తుంటాం కొన్నిసార్లు నిజంగానే మురికి కాలంలో పాపసాలు ఇవ్వాల్సి ఇవన్నీ నెరవేరుతుంటాయి మన కాలంలో నెరవేరుతూ ఉంటాయి కానీ అటువంటి సేవ నది కాదని అనుకుంటాయి ఎందుకంటే బాప్సం ఇచ్చే సేవను అది కాదు కానీ అనేక ప్రాంతాలలో నేను భాషసాలు ఇస్తున్నాను ఆత్మ అనేక కళలు దిగిరవడము దిగిరవడం అని కన్నా నేను కానీ అసలైన సేవ ద్రాక్ష పంచడం నీ పరిచర్య దేనికి సంబంధించింది ద్రాక్ష రసం పంచడం అంటే వాక్యంలోని సత్యాన్ని ప్రకటించడం ఈ రోజు నుంచి మీరు నేర్చుకోండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించి దాని అనేకులకు పంచాలా ఎందుకంటే పెళ్లికి సిద్ధపడుతున్నాం మనం పెళ్లికి ఇంకా పెళ్లి స్టార్ట్ కాలేదు ద్రాక్షరసం పంచడం ఆరంభమైతుంది కాబట్టి మనమందరం సిద్ధపడాలా ఆయన రానై ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చే లోపు మీరు ద్రాక్షరసం పంచకపోతే మీరు మీ జీవితాలు నిష్ఫలమైన జీవితాలు బాగా అర్థం చేసుకోండి మీరు ఫలించలేరు మీరు ఫలించాలా అంటే ఖచ్చితంగా పరిచయ చేయాలా అందుకోరికే మనల్ని లోకంలోకి పిలిపించిండు ఏ రీతిగా పిలిచిండు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన గుణ అతిశయంలో ప్రచురించ నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజుల వంశం యాజక సమూహం దేవుని ప్రజ పరిశుద్ధ జనాగం మనకి మంచి పేర్లు పెట్టి పేర్లు పెట్టుకుని చీకట్ల నుంచి బయటకు వచ్చి ఆ యొక్క వెలుగుని నువ్వు ప్రచురించకపోతే నువ్వు ఖచ్చితంగా పరిచారకుల్వి కావు క్రైస్తవులు క్రైస్తవులు ఆయనకి ఇష్టం లేదు ఆయనకి పరిచారకులు అవసరం ద్రాక్షరసని పంచే అవసరం మీరు తీర్మానిచ్చుకోండి మీ గినే నిండి దొరనాలా అంటే మీరు పరిచారకులు కావాలా ఉత్తగా నింపుకుంటే సరిపోదు నీళ్లు నాకు నిండుగా ఉండే అంటే పనికిరాదు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారాలా ఎవరు మారుస్తారు ఎవరు మార్స్తారు ద్రాక్ష రసంగా నీళ్ళని ప్రభు తప్ప ఎవరు మార్చారు ఎవరు పంచుకోవాలా నీళ్ళని పరిచాకనే పంచుకోవాలా ఎవరా పరిచారకుడు నేనే చెప్పండి ఎవరు ఆ పరిచారకుడు ఎవరు ఎవరు గట్టిగా ఎవరు కాబట్టి నేనేం చేయాలి ఈ రోజు నుంచి ద్రాక్షరసం ఏం చేయాల నేనే తాగాలనా పంచాలనా లేదా మళ్ళీ పంచుకుందామా తీర్మాని ప్రవ్వా నాకు ఇది అసాధ్యం నైనా నేను చేయలేను ప్రవ్వా నాకు భయము నాకు సిగ్గు ప్రవ్వా నాకంత జ్ఞానం లేదు ప్రవ్వా మోసేలాగా మాట్లాడుతున్నాను ప్రవ్వా నేను నేను నతివాణ్ణి నా చేత కాదు ప్రవ్వా నేను కుంటోనీ నేనేం చేస్తాను అని అనుకోచ్చు కానీ ఇవన్నీ నీకు కష్టమే కానీ ప్రభుకి సమస్తం సాధ్యం ప్రవ్వా నాకు ఇష్టం ఉంది ప్రవ్వా నాకు బలహీనతలు ఉన్నాయి కానీ ప్రవ్వ నేను పంచాలనుకుంటున్నాను ద్రాక్ష రసా నీ సహాయం నాకు అవసరం ప్రవ్వ అని నువ్వు ప్రార్థన చేసి ముందుకో నీ ద్వారా ఎంత మంది నీ ద్వారా లక్షల కొద్ది మనుషులు మీకు ఇది గిన్నె సరిపోదు నేను చెప్తున్నాను నా సేవ జీవితంలో కొన్ని వేల మంది ఇక్కడ నేను నేను లెక్క కూడా కట్టాను అవసరం లేదు లెక్క కొన్ని వేల కొన్ని వందల పాస్టర్స్ వారి జీవితాలు తిరిగి సమర్పించుకున్నారు వాక్యాలు విని నువ్వు చెప్పిన వాక్యం కరెక్ట్ నేను ఇంతకాలం తప్పులో ఉన్నాను అబద్దంలో ఉన్నాను వాడి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చుకున్నారు నీ నీళ్లు ద్రాక్షరసంగా మార్చపోతే అవి కుళ్ళిపోతాయి చెడిపోతాయి మన్నా దాచిపెట్టుకుంటే చెడిపోయింది మన్నా వాడుకోకపోతే చెడిపోయింది కుళ్ళిపోయింది వాటి నీ వాక్యం పనికిరాదు దాన్ని పంచుకోకపోతే దాన్ని ద్రాక్షరసంగా మార్చుకోవాలంటే నీకు దేవుని సహాయం అవసరం దేవుని పరిశుధాత్మ అవసరం నీకు జ్ఞానం అవసరం ఆయన తప్ప ఎవరి వారు జ్ఞానం ప్రవ్వా బుద్ధి జ్ఞానములు సర్వసంపదాలు నీలనే గుప్తమే నువ్వే నాకు బయలుపరచు నేను సత్యాన్ని గ్రహించాల ప్రకటించాలా అటువంటి కృప నాకు అనుగ్రహించి ప్రవ్వా అని ప్రార్థన చేస్తాం ఈ సత్యవాక్యములను బట్టి వాటిని అర్థం చేసుకుని మా తండ్రి మా జీవితంలో ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితంలో మా తలంపులు మా ఆలోచనలు నీవు మాకు రాజుగా రారాజుగా రక్షకుడుగా సంరక్షకుడుగా మమ్మల్ని పాలించు కాపాడచ్చు జీవింప విధానం బట్టి మీకు మరొకసారి వందనాలు చూపుతున్నాము నీతి ఉన్న సత్యదేవుడు నిన్ను అన్ని వేళలా ఆరాధించుటకును ఈ నామమును మహిమపరచటను వెళ్ళవేళ్ళ మా తండ్రి మీరు మాకు ప్రభుగా అనువాడుగా ఉన్నవాడుగాను అన్ని సమయంలో ఈ యొక్క నీతి సత్య బోధను మేము అవలంబించవారము గాను పాటించు వారముగాను మీకై మా జీవితాలను మరొకసారి ఈ పాద సంగతిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మా తండ్రి ఈ యొక్క సేవకుని ద్వారా బయలుదర్చినటువంటి మమ్మల్ని మేము పరీక్షించుకుని మా తండ్రి నీ తట్టు వెలుగు మార్గంలో మనము ప్రయాణించి మా జీవితాలను ఈ యొక్క మేము ఉంటకును నేర్చుకుంటకును అవలంబించుకుంటకు చేస్తున్నట్టు విధానం బట్టి మీకు ప్రత్యేక రీతిగా మార్తండి ఈ సంఘము సంఘ కాపుడిగా ఉంటున్నటువంటి ఇరవై రెండు అనిల్ కుమార్ గారి కొరకు వారి కుటుంబం కొరకును వారి పరిచర్య కొరకు మరి ముఖ్యంగా మాత్రండి సంఘం కొరకును ప్రార్థిస్తున్నాము సంఘంలో ఉన్న పెద్దలు స్త్రీలు పురుషులు అందరినీ నామన్నాము మాతండ్రి వారిని ఒక్కొక్కరిని పరీక్షించి మా తండ్రి వారి జీవితంలో మీరు చేసినటువంటి సమస్త మేలను బట్టి అదే రీతిగా మా తండ్రి మీ యొక్క వాక్యం ఆసక్తిని పెంపొందించుకుని ఇంకా ముందుకు వారి జీవితాలను మెరుగైనట్టుగా ఆసక్తితోనూ స్థిరమైనటువంటి నీ వాక్యంలో జీవించడా ఆశీర్వదించమని అడుగుతున్నాము ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు నా జీవితంలో సేవకుల జీవితంలో విద్యా బోధను అవలోబిస్తున్న విద్యార్థుల కొరకును సంఘముల కొరకును ప్రార్థిస్తున్నాము మా మా కుటుంబంలో మా తండ్రి మా మా వ్యక్తిగత జీవితంలో వారి ద్వారా మాకు చేసినటువంటి బొందించినటువంటి నేర్పించినటువంటి ప్రతి నీ విషయమును బట్టి మీకు చెల్లించున్నాము వీటిని సంగమును ఆశీర్వదించి నీ మహిమార్దమై వాడుకోనని సమస్త మహిమా ఘనత మీరే పొందమని బాబు అయిన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి